అసలేం జరిగిందంటే ముప్పై అవ అధ్యాయం పై క్షుద్ర పూజలు సంజయ్ గాంధీ నేను ప్రధానమంత్రి కార్యాలయంలో పంతొమ్మిది వందల తొంభై రెండు మేలో జాయింట్ సెక్రటరీ హోదాలో మీడియా సలహాదారుగా చేరాను అప్పటికి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకుని పది మాసాలు దాటింది నేను చేరిన కొన్ని మాసాల తర్వాత ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి కొందరు పండితులు ప్రధానమంత్రికి ఇవ్వాలని ప్రసాదం తీసుకొచ్చారు ప్రధాని కలుసుకోవడం దుస్సాధ్యం కావడంతో నన్ను కలిశారు వాళ్ళు చెప్పిన విషయం నన్ను సంభ్రమంలో ముంచేసింది అయ్యా వచ్చే నెలలో ఉజ్జయినులు ఒక భారీ క్షుద్ర పూజని ఎవరో తలపెట్టారు ఆ పూజ లక్ష్యం పివి నరసింహరావు గారిని ప్రధానమంత్రి పదవి నుంచి దించేయడం ఇదే విషయం వారికి తెలియజేయాలని మా తాపత్రయం క్షుద్రశక్తుల ఆరాధనకు ఉజ్జయినిలో కొందరు హేమా స్వాములు ఉన్నారని ఇలాంటి విషయాల్లో వారు విచక్షణ రహితంగా వ్యవహరిస్తారని అయితే పీవీ గారి మంత్రివర్గంలోని వారు ఆయన దిగిపోతే తాము లాభపడతామనుకునేవారు ఎవరో పెద్ద వ్యక్తి ఈసారి ఈ క్షుద్రశక్తుల ఆరాధన చేయిస్తున్నారని విషయం ఎలాగైనా ప్రధానికి చేరవేయాలన్నది తమ కోరిక అని చెప్పి వెళ్ళిపోయారు ఆ పండితులు ప్రధానమంత్రిగా పీవీ బలపడకూడదని ఆయన దిగిపోతే ఆ స్థానం తమకు దక్కాలని ఆశించే వాళ్ళు ఎవరై ఉంటారు ప్రధానంగా అర్జున్ సింగ్ ప్రణబ్ ముఖర్జీ ఎంఎల్ పోతేదార్ బల్రామ్ జక్కర్ ఇలా రకరకాల పేర్లు నా మనసులో నిలిలాయి స్పష్టమైన ఆధారం లేకుండా ఫలానా వాళ్లే చేయిస్తున్నారని అనలేదు అయితే వీళ్లలో ఎవరికి ఉద్యోని పండితులతో సంబంధాలు ఉండే అవకాశాలున్నాయి ఇలా ఆలోచించాక నా ఒక స్పష్టమైన రూపం వచ్చింది ఈ విషయంపై వివరంగా టీవీ గారితో మాట్లాడడానికి రెండు రోజుల దాకా వీలు మూడో రోజు రాత్రి ఆయన భోజనానికి వెళ్లే ముందు కలిశాను ఒక అర్జెంటు విషయం ఉంది అంటూ నసుకుతున్నాను ఆయన తనతో పాటు నివాసానికి రమ్మన్నారు ఆయన భోజనం చేసి స్థిమితి పడ్డాక ఉజ్జయిని పండితులు చెప్పిందంతా చెప్పాను ఆయన పెద్ద పెట్టున ఒక నవ్వు నవ్వి మొత్తం విషయాన్ని తేలిగ్గా కొట్టిపరేసారు ఏమయ్యా ప్రసాదు నాకు ప్రధానమంత్రి పదవి ఎవరు ఏ శక్తులకి పూజ వచ్చిందయ్యా ఇవాళ ఎవరో క్షుద్ర పూజలు పోతుందా అది పోయే వస్తే నాకు అనుకూలంగా ఎవరిని పూజలు మాత్రం ఆగుతుందా ఇలా వేదాంతం చెప్పసాగారు అంటే సార్ మీరు ఈ పూజలనే నమ్మరా లేక ఎవరో చేయిస్తున్నారనేది నమ్మరా పూజల ప్రభావం గురించి నాకు తెలియదయ్యా ఉజ్జయిని పండితులు చెప్పింది నిజం కాదని మాత్రం అనలేను ఎందుకంటే ఇలాంటివి ఢిల్లీ రాజకీయాల్లో సహజం చాలామంది నాయకుల కోసం ఇలాంటి పూజలు చేసేవాళ్ళు ఇక్కడ సిద్ధంగా ఉంటారు నెహ్రూ గారు నమ్మేవారో లేదో తెలియదు కానీ ఆయన కూతురు నమ్మేది ఆమె దగ్గర కొంతమంది మంత్రులు కూడా బాగా నమ్మేవారు నీకు గుర్తుందో లేదో నువ్వు తిరుపతిలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు ఒక కాశ్మీరీ పందిని బీవీఐపీగా చెప్పి నీ దగ్గరకు పంపించాను జ్ఞాపకం ఉంది సార్ ఆయన తర్వాత కూడా చాలా సార్లు వచ్చి ఇందిరాగాంధీ తరపున శ్రీనివాసుల దగ్గర పూజలు జరిపించి ప్రసాదం తీసుకెళ్లేవారు ఆయన అంటే ఇందిరాగాంధీకి బాగా నమ్మకం ఆవిడ కోసం ఆయన హోమాలు యాగాలు పూజలు చేయిస్తూ ఉండేవాడు మనకి దక్షిణాదిలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ హిమాచల్ ప్రాంతాల్లో ఈ రకమైన క్షుద్ర పూజల మీద విశ్వాసం ఎక్కువ చాలామంది పండితుల కుటుంబాలని ఢిల్లీ రాజకీయాలే పోషిస్తుంటాయి ఆయన అసలు విషయం వదిలేసి ఏదో స్టూడెంట్కి పాఠం చెప్పినట్టు చెప్తున్నాను నాకు లోపల అసహనంగా ఉంది ఈయన మంచి గురు చెప్తుంటే ఆ విషయం మాట్లాడరు ఆయన ఎక్కడో ఆపి ఆపగానే నేను అందుకున్నాను సార్ మనం కూడా ఏమన్నా చేద్దాం సార్ ఏమిటి క్షుద్ర పూజలా ఆయన నా నమ్మలేనట్లుగా చూశారు బహుశా తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేసిన ప్రసాదం ఏమిటి ఇలా క్షుద్ర పూజలు అంటున్నారు అని ఆయనకు విస్మయం కలిగించవచ్చు నేను కంగారు పడ్డాను ఆహాహా అది కాదు సార్ వాళ్ళు చేసే క్షుద్ర పూజలని నిర్వీర్యం చేయించే సాత్విక పూజలు చేస్తే మంచిది కదా అని మీ ఇష్టం మీరు ఎలా చెప్తే అలా సార్ ప్రధానమంత్రి ఎంత చన్విస్తున్నట్లు కనిపించినా అతి చనువు ప్రయత్నం చేయదలుచుకోలేదు మనం చెప్పదలుచుకున్నది ఏదో సూచనప్రాయంగా అందిస్తే చాలు మన ఆంతర్యం మొత్తాన్ని క్షణాల్లో చదివేయగల సూక్ష్మ గ్రాహిత ఇదిగా పైగా ఇది చాలా సున్నితమైన విషయం అనిపించింది అందుకే ఆచి తూచి మాట్లాడాను పివీ గారు కొంతసేపు మాట్లాడలేదు నేను మాట్లాడలేదు చివరికి ఆయనే నోరు విప్పారు ప్రసాద్ గతంలో ఇలాంటి వాటిని నేను ఎప్పుడూ చేయించలేదు ముగ్గురు నలుగురు మంత్రులు నా దగ్గరకు వచ్చి ఇలాంటి పూజలు చేయిస్తామంటే నేను ఉత్సాహం చూపించలేదు చివరికి మీ పేరును మేమే చేస్తానులేండి అన్నారు నన్నుచ్చి కూ అనకుండా ఉంటే చాలు నీ నమ్మకం కొద్దీ మీరేం చేసుకున్నా సరే అని చెప్పి పంపించాను అంటే మీకు అసలు విశ్వాసం సార్ పూజలు పురస్కారాల మీద విశ్వాసం లేక కాదు ప్రసాద్ వేద విద్యల మీద నాకు అపారమైన నమ్మకం కానీ మనకి నమ్మకం ఉందని నలుగురికి తెలిస్తే ముఖ్యంగా మనం కీలకమైన పదవుల్లో ఉన్నప్పుడు ఈ విశ్వాసాన్నే మన బలహీనతగా భావించి రకరకాల వాళ్ళు మన చుట్టూ చేరుతారు దాని వల్ల మనకెంత లాభం జరుగుతుందో తెలియదు కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లాభపడతారు అంతెందుకు చంద్రస్వామిని అన్ని పార్టీల నాయకులు చేరదీస్తుంటారు ఎందుకంటా ఇదే సేవ చేస్తుంటాడు కాబట్టి కొంచెం ధైర్యం వచ్చింది నాకు పోనీ మీ తరఫున ఆయన ఏమైనా చేస్తున్నాడంటారా నేను చేయమని అడగలేదు తను చేస్తానన్నా ప్రోత్సహించలేదు నా మీద అతనికి అసంతృప్తి ఉంది హైదరాబాద్లో నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి తెలిసిన ఇలాంటి వాటి విషయంలో ఎప్పుడూ ప్రోత్సహించలేదు కావలసిన వాళ్ళు చేయించుకుంటారు చాలా ఖరీదైన స్వామి కూడా డబ్బులు లేకుండా ఏ పూజ ఎవరికీ చేయడు ఆ మధ్య ఒకసారి కలిసి మీరేం ఖర్చు పెట్టక్కర్లేదు మీరు సరేనంటే మీ తరఫున ఖర్చు పెట్టే నేను చూసుకుంటాను అన్నాడు నాకు ఇష్టం లేదు అతనికి చనివిస్తే ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు ముందు ప్రచారం మాత్రం బాగా జరుగుతుంది అయినా ప్రసాద్ పూజలు హోమాలు యాగాలు ఎన్నో చేయించి కూడా ఇందిరాగాంధీ ఎన్నికల్లో ఓడిపోయిన విషయం మనం మర్చిపోకూడదయ్యా ఆయన నాకు మంచి సందేశం ఇచ్చాను అనుకుని అక్కడితో ముగించి లేవబోయారు నేను ఉండబట్టలేక ఒక మాట జారాను కానీ ఈ రకమైన ఉపాసనలు పనిచేస్తాయా లేదా అంటే సంజయ్ గాంధీ విషయం కూడా చూడాలి సార్ ఆయన తక్కువన ఆగిపోయారు లేవబోయిన వ్యక్తి మళ్ళీ కూర్చుండిపోయారు ఏమిటన్నావు మళ్ళీ చెప్పు అన్నారు నేను తడుముకోలేదు అంటే అదొకటే కాదు మరొకటి కూడా జరిగింది అన్నాను సరే రెండు చెప్పు అంటూ ప్రధాని ఉత్సుకత ప్రదర్శించడంతో ఆ రెండింటిని ఏకధాటిగా మూడు నాలుగు నిమిషాల్లో చెప్పేశాను హైదరాబాదులో ఉపులూరి గణపతి శాస్త్రి అనే వేద పండితులు ఉండేవారు ఆయన నలభై ఎనిమిది సంవత్సరాల పాటు నిర్భిరామంగా వేదాధ్యయనం చేసి వేదాలను ఉపవేదాలను అవపోసనబట్టినవాడు నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా ఆయన టీటీడీకి ఆస్థాన విద్వాంసుడుగాను వేదశాస్త్ర సంరక్షణ పథకాలకు సలహాదారునిగాను నియమించాను నేను టీటీడీలో ఉండగా ఒక సంవత్సరం తిరుపతి తిరుమల ప్రాంతం విపరీతమైన వర్షాభావం ఏర్పడింది అప్పటికి తిరుమలకి మంచినీరు సరఫరా జరిగేది ఒక్క భూగర్భం డ్యామ్ నుంచే ఆ డ్యామ్ కాస్త ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది కొండ మీద నీటికి కట్టకట్టయింది దాంతో ఆ వేసవలే భక్తులని తిరుపతి యాత్ర వాయిదా వేసుకోమని అడిగాల్సినంత ఘోరమైన స్థితి వచ్చేసింది దిక్కు దోచక నేను వెళ్ళి గణపతి శాస్త్రి గారిని సంప్రదించాను వేదాలలో పరిష్కారం ఉందా అని అడిగాను నిష్ఠతో నిష్ణాతులైన పండితులు వేదాల్లో చెప్పబడిన విధంగా జపాలు చేస్తే వర్షాలు కురుస్తాయి అన్నారు అయనే అలా చెప్పారో అలా పూర్తిగా ఆయన మార్గదర్శకత్వంలో నియమ నిబంధనలతో జపాలు చేసే రుతిక్కుల్ని పిలిపించి తిరుమల కొండ మీద వరుణజపం జయించాను అందరినీ సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతూ వరుణజపం చివరి దశలో ఉండగా తిరుమల కొండ మీద కుండపోతగా వర్షం కురిసింది గోగర్భం డ్యామ్ నిండిపోయింది విచిత్రంగా తిరుమల కొండ క్రింద కానీ చుట్టుపక్కల కాని ఒక్క చుక్క వర్షం పడలేదు గణపతి శాస్త్రి గారితో రెండవ అనుభవం సంజయ్ గాంధీకి సంబంధించింది ఇది ఇంకా దిగ్భ్రాంతిని కలిగించింది వరణజీపం వల్ల గణపతి శాస్త్రి గారితో సాన్నిహిత్యం పెరిగింది అప్పుడే గమనించాను ఆయన అంటే ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారికి కూడా చాలా గౌరవం గణపతి శాస్త్రి గారి విద్వత్ మీద చెన్నారెడ్డి గారికి చాలా గురి రెండు మూడు మాసాలకు ఒకసారైనా ఆయనే స్వయంగా వెళ్ళి గణపతి శాస్త్రి గారిని కలుస్తూ ఉండేవారు అప్పుడప్పుడు చెన్నారెడ్డి గారి కోరిక మేరకు రాష్ట్రం కోసం హోమాలు జపాలు చేస్తున్నట్లు కూడా శాస్త్రి గారు చెప్పేవారు ఒకసారి ఇందిరాగాంధీకి చెన్నారెడ్డికి మధ్య విభేదాలు కొడసూపాయని ఆయన పదవీచ్యుత్తుడవుతాడని ప్రచారం జరిగింది ఆ సమయంలోనే చెన్నారెడ్డి గారు హడావిడిగా తిరుమలకు వచ్చి దాదాపు రోజులు కొండ ఉండిపోయారు ఏమైందో ఏమో గాని ఆయన పదవి పోలేదు నిలిచింది ఈ సంఘటన తర్వాత కొన్ని వారాలకి ఏదో పని మీద నేను శాస్త్రి గారిని కలిశాను అప్పుడు ఆయనే బయట పెట్టారు చెన్నారెడ్డి గారికి కిందటిసారి పదవీ ఏర్పడింది అందుకే ఆయన తిరుమల వెళ్లి ఉండమని చెప్పి నేను ఇక్కడ శాంతి హోమం చేయించాను గండకాలం ముగిసేదాకా ఆయన తిరుమలలో శ్రీనివాసుల సన్నిధిలో భద్రంగా ఉన్నారు తొంభై నాలుగేళ్ల గణపతి శాస్త్రి గారి ముఖంలో వర్చస్సు గాంభీర్యం తపో నిష్టవల సమ్ముకూరి దైవిక బలంతాలూకు ఏకాగ్రత కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి ఆయన చెప్తున్నది వింటుంటే నమ్మాలో లేదో తెలియలేదు ఇప్పుడు పదవీ గండం తప్పిపోయినట్లేనా అని అడిగాను అప్పుడు తప్పిపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ గండం ఉంది ఇప్పుడు తప్పించుకోగలరో లేదో చూడాలి నేను నా జీవితంలో ఇప్పటి వరకు ఎవరినైనా కాపాడడం కోసమే జపాలు హోమాలు చేశాను కానీ ఎవరి మీద ప్రయోగాలు చేయలేదు శాస్త్రాలు అలాంటి ప్రక్రియలు ఉన్నాయి ఇప్పుడు చెన్నారెడ్డి గారికి ప్రతిబంధకం ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ నుంచి వస్తోంది చెన్నారెడ్డి గారిని తొలగించే వరకు అతను నిద్రపోయేట్లు లేడు సంజయ్ గాంధీని ప్రసన్నం చేసుకునే స్థితి దాటిపోయాను ఆయనకి మన వైపు నుంచి చూస్తే వేదరక్షణకి శాస్త్ర రక్షణకి చెన్నారెడ్డి గారి ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు దేవాలయాలన్నా పండితులన్నా సాంప్రదాయమన్నా ప్రారంభించే వ్యక్తి అందుకే ఆయన్ని కాపాడుకోవడం నా బాధ్యత అనుకుంటున్నాను ఆ విశ్వాసంతోనే ఇప్పుడు ఒక బృహత్తర హోమం మొదలెట్టాను అది కానీ ఎలాంటి విఘ్నం లేకుండా పరిసమాప్తి అయితే సంజయ్ గాంధీ నుంచి చెన్నారెడ్డి గారికి ఎప్పటికీ ఎలాంటి అవరోధం ఉండదు ఇలా చెప్పుకుంటూ వెళ్ళారు శాస్త్రి వరుణ్ జపం వల్ల తిరుమలలో వర్షాలు అయితే కురిశాయి గాని సంజయ్ గాంధీ నుంచి చెన్నారెడ్డిని కాపాడడానికి హోమాలు ప్రయోగాలు పనిచేస్తాయా నేను నమ్మలేదు నా అపనమ్మకం చూసి శాస్త్రి నవ్వారు పది రోజులు పోయాక మాట్లాడుకుందాం అన్నారు అయినా నాకు నమ్మకం కలగలేదు కానీ శాస్త్రి నేను ఈ సంభాషణ జరిపిన పదవ రోజున ఢిల్లీలో విమాన ప్రమాదంలో సంజయ్ మరణించాడు ఇలా నాకు తెలిసిన రెండు అనుభవాల్ని పీవి గారికి వివరించాను వివరిస్తూ సంజయ్ గాంధీకి సంబంధించి ఈ విషయం నేను ఇంతవరకు చెప్పింది మీ సార్ అంటూ ఆయన కూడా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు గణపతి శాస్త్రి గారి గురించి తెలుసు చెన్నారెడ్డి గారికి ఆయనకుల సాన్నిహిత్యం గురించి తెలుసు కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది మాత్రం ఒక సంచలనమేనయ్యా అన్నారు అప్పుడు మళ్ళీ ఉద్యాని పండితులు చెప్పిన విషయాలు ఎత్తాను మీరు దిగిపోవాలని కోరుకునే వాళ్ళు ఉన్నారా సార్ ఉన్నారా ముగ్గురు నలుగురు ఉన్నారు ఇటువంటి ప్రయోగాలు వాళ్ళకేం కొత్త కాబట్టి సార్ మన జాగ్రత్తలో మనం ఉండాలి మనం ఎవరికీ అపకారం చేయొద్దు కానీ అసాధారణమైన సంస్కరణలు తీసుకొస్తున్న మిమ్మల్ని నేను కాపాడుకోవాలి ఈ దేశం కోసమైనా కాపాడుకోవాలి మీరు ఇంకేమి చెప్పకండి సాత్విక పూజలు హోమాలు చేసేవాళ్ళు ఉన్నారు నేను ఏర్పాటు చేస్తాను పార్టీ తరఫున కోర్టులు ఖర్చు పెడుతున్నాం అందులోంచే కొంత దీనికి పెడదాం పది మంది పండితుల్ని పోషించామనుకోండి పీవి గారు కొంచెం మెత్తబడ్డారు ఢిల్లీలో అనవసర ప్రచారం ఎక్కువగా జరుగుతుందయ్యా సార్ లో టీటీడీలో పనిచేయటం వల్ల నాకు ఎక్కడెక్కడే పండితులతోనూ పరిచయాలున్నాయి ఢిల్లీలో కాకుండా దక్షిణాదిని ఎక్కడో మార్ములు చేయిస్తాను మీరు రానక్కర్లేదు అవసరమైతే నేను వెళ్తాను లేదంటే అది లేదు ఖర్చు మాత్రం మీరు చేయాలి నా ఉత్సాహాన్ని ఊపుని ఆయన గట్టిగా కాదని లేకపోయారు ఆయన ఏం చెప్పినా నేను ఇంకా వినే స్థితిలో లేనని అర్థం చేసుకున్నారు అయిష్టంగా తలుగుపేసి లోపలి వెళ్ళిపోయారు ఆ తర్వాత పీవీ గారి మైనారిటీ ప్రభుత్వం పార్లమెంటులో విశ్వాస పరీక్షను ఎదుర్కొనే ముందే మొదటి హోమం జరిగింది ఆయన ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగింది ఆయనకు అలాంటి ప్రయోగాలు చాలా జరిగాయి టీవీ గారు ఐదేళ్లు పదవిలో గడిపిన తొలి నెహ్రూ కుటుంబేతర ప్రధానమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు